సంకీర్తన రెండు వందల ఎనభై నాలుగు ఎన్ని బాధలు పెట్టి ఏ చదవు నీవింక ఎంతకాలముదాక కర్మమా మన్నించు మను నీ మరుగుజొచ్చితి మా మాటాలకించో కర్మమా ప్రతిలేని దురితముల పాలుసేయక నన్ను పాలించవైతివో కర్మమా తోడ ఆత్మ జితకాలకుతికిని లోవే కాలంబు కర్మమా మతిహీనులైన మార్గం చూపవో ఆశలని ఎడితాళ్ళ అంటగట్టుక విధికి అప్పగించితివిగదే కర్మమా వాసిడిచితిమి నీ వారమైతి వొన్నె చెడ నీకు ఓ కర్మమా కాసుకునుకొరగాని గతి లేని పనికిగా కాలుదని వేల కర్మమా ఓ సరిన్సు కుమారులనని తలగు మీ కర్మమా తిరువెంకటాచలాదిపుని మాయల చేత ఎసల తిరిగిన ఎట్టి కర్మమా హరి వారి ఆదరింతువుగాక అంత నొప్పింతురుస ఏనుగు మీద వాని సున్నంబడుగవచ్చునా నీకి పరమ పురుషోత్తముని భ్రమతబడి నీవిట్ల పట్టబైలైతిగా కర్మమా